ప్రార్థన చేశాం వర్షద్రవ తండ్రి మీకు వరద కృపగల దేవ మీకే స్తోత్రాలుసయ్య ప్రభావ ఇక ఉదయకాలంలో జితువర్గం అని కాచికాపన్నర్ అనేక ప్రాంతాలు నడిపించారు ప్రభావ ప్రభావ ప్రతి పనిలో విజయం అనుకరించినారు ప్రభావ ముఖ్యంగా తండ్రి మేము ప్రతి స్థలంలో తండ్రి మీరు ఘన విజయం అనేక ధనమీ మేము వాక్యాన్ని స్వీకరించినారు మీద సంపూర్ణంగా మిమ్మల్ని మహింపరచినారు ప్రభావ మీకే వదనాలైనా ఆటకపర్చే చీకటి శక్తులను మీరు బంధించారు ప్రభావ అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నారు ప్రభావ నడవైన చేతులు ఉన్న స్త్రీని నడిపించినారు ప్రభావ అన్నింటిని మేము చేసి మిమ్మల్ని మహింపరుస్తున్నాం ఈరోజు మీకే సాక్ష్యం పట్టుకోమని ఆదిస్తున్నాం నేను మిమ్మల్ని మహింపరచాలి మిమ్మల్ని ఘనపరచాల ప్రభావ వ్యక్తిగతంగా మాకే గుర్తింపు అవసరం లేకండి శారీరక కోరికలను తీసుకోకుండా ప్రభావ మేము ఆత్మీయంగా జీవించాలని సహాయపడమని ఆర్థిస్తున్నాం కాలం శివ్యకాలం కాబట్టి నైనా ఏ రీతిగా మిమ్మల్ని మీకు ని జీవించాలా మా ప్రవర్తన తట్ల ప్రభుగా అవున ప్రవర్తన మళ్ళీ మీ యొక్క మళ్ళీ జీవాహారానికి మేము ప్రాధాన్యత ఇవ్వాలా ఎక్కువ అది పొందుకోవలపడగా అవును ఆ రోజు వంశిత పరిచయం మాత్రం మంచిగా అందిస్తున్నాం మీ కొరకు పెట్టుకోండి ముఖ్యంగా ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని ఉండే అని చెబుతున్నగా మీ యొక్క పరిశుధాత్మాభిషేకం అనుగ్రహించండి వాటి బయలుపరిచి మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకో స్థిరపరిచి నడిపించడం వేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం పోయినవారం మనకి రోజు ఈరోజు డేట్ ఐదవ తారీఖు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ద విలు అని క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి మన జ్ఞాపకం చేయబడుతుంది మనకి ఏంటంటే మనం ఉంటుంది బబులోన కాలమని ఈ క్యాలెండర్ అక్కడ కిరపరించబడింది అక్కడ తయారైందన్నట్టు కాబట్టి ఈ క్యాలెండర్ ప్రకారంగా మనం పోతే ఏ వాక్యాలని తీసుకోలేము ఏ రూపకం కూడా ఆయన మనం గ్రహించలేము కాబట్టి మనం ఫాలో అవసరి ప్రభు యొక్క క్యాలెండర్ లాస్ట్ క్యాలెండర్ కాబట్టి ఆ క్యాలెండర్ ప్రకారంగానే ఇవన్నీ మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి ప్రతి వాక్యం మనం చూస్తున్నీ కాబట్టి దూరాల తీర్పు అనేది అంశం మనం ఆరంభించుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ అంటే ఫౌండే ఏమంటా వాటిని గుణాదులు లేక బేసిక్స్ అంటాం ఇంగ్లీష్ లో ఫౌండేషన్స్ అంటాం అవి మనకు అర్థమవుతే కఠిన వాక్యలన్నీ స్నేహంగా అర్థమైపోతా అంటే ఏమంతా కష్టం కాదు ఎందుకంటే తన పిల్లలకి కాక మళ్ళీ ఇంకెవరికి దేవుడు ఇవన్నీ ఎంతకన్నా మనకి బెడ్ టైమ్ స్టోరీస్ అంటారు చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలని పక్కన గురించి పెట్టుకొని ఆ స్టోరీ బుక్ ఓపెన్ చేసి అంత పుస్తకాలలో ఉంటే ఆ బొమ్మల్ని చూపించుకొని నేర్పించేవాళ్ళు నాకు జ్ఞాపక మా నాయన అవన్నీ మా మమ్మీ మాకు నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు నా దగ్గర కూడా కూడా బెడ్ టైం స్టోరీస్ బుక్స్ ఉన్నాయి కానీ నేను వరీ నేర్పించలేస్ ఇట్లా నేర్చు మన భవిష్యత్తు వరకు నేర్పిస్తారేమో కానీ దాని మనకు నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టిన బెడ్ టైమ్ స్టోరీస్ బుక్స్ రెండు బుక్స్ పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ అన్ని చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి అది చదిపించుకుంటే వాళ్ళు పక్కన పండుకుంటే వాళ్ళకి నేర్తారు అన్నట్టు తల్లిదండ్రులు అది ఒక రకమైన సంస్కృతి మన దేశంలో ఇప్పుడు అసలు తల్లిదండ్రులు పిల్లలకు అవన్నీ నేర్పిస్తుంది రాయలేదు బైబిల్లో ఉంది పిల్లలకు నేర్పాలని మనం నేర్పలేకపోతున్నాం ఈరోజు అందుకే వాళ్ళు పెద్దగా అంటే చెడిపోతున్నారు అపవిత్రంగా జీవిస్తున్నారు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు శ్రమలుగుండబోతున్నారు కొంచెం టెంపరీ హ్యాపీనెస్ ఉంటుంది కానీ శాశ్వతమైన అన్హ్యాపీనెసే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే అది విరుద్ధమైంది అపవిత్రమైంది కాబట్టి జీవితం క్షమాపణ కోరుకొని ప్రభుకొలకు జీవించగలిగితే పర్లేదు కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళందరూ క్షమగ్రంథపోక తప్పదు అన్న విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం తీసుకుంటున్నాం అయితే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం అనేది చాలా ముఖ్యమైన అధ్యాయం అని మనం ధ్యానించుకున్నాం ఎందుకంటే ఆరవ అధ్యాయం వరకు ఆ ముద్రలకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి అని హెచ్చరించింది అన్నట్టు అక్కడ కానీ ఏడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆ శ్రమలని రుచి చూచే వాళ్ళు ఎవరు ఎవరు చూడరు అన్న విషయాన్ని ఏడవ అధ్యాయం అంతా జ్ఞాపకం చేసింది మనకి ఏడవ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైంది బైబుల్ అంతట్లు శ్రమలు అనుభవించకుండా భద్రపరచబడ్డ వాళ్ళు శ్రమలు చూడకుండా కాపాబడ్డ వాళ్ళందరూ ఏడవ అధ్యాయానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏముంటుందంటే మనం చూస్తాం దేవుని దాసులను ముద్రించేంత వరకు ఈ లోకానికి ఎటువంటి హాని చేయకూడదు అన్న విషయాన్ని ముఖ్యంగా అక్కడ మనం ఏం చూస్తామంటే ఏడవ అధ్యాయం ముఖ్యంగా రెండవ వర్షంకి వచ్చినప్పటికీ వేరే ఒక దూత తూర్పు దిగ్గు నుంచి రావడం మనం చూస్తున్నాం సజీవుడు దేవుని ముద్ర కలిగిన దూత ఇతను గొప్ప ఆ నలుగురు దూతలకి హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తాం కాబట్టి హెచ్చరించేవాడు అధికారం కలిగిన దూత కాబట్టి మన ప్రభుకి సాదృశ్యం మనం చూసినాం అతను ఏమని భూమి కన్నా కానీ ఎటువంటి హాని చేయదంటాడు కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి భూమి అన్నప్పుడు సముద్రం అన్నప్పుడు ఏంటనేది తర్వాత నేను నీకు అవి చూపిస్తాను అదే అధ్యాలయాలకు కొంచెం కిందికి వెళ్ళే కొద్ది భూమి అనగానే గడ్డి పచ్చని గడ్డి మరియు చెట్లు అని జ్ఞాపకం చేయబడతాయి సముద్రం అనగానే అంటే రకరకాల జీవరాశులు ఉంటాయని మనం కొనతల సముద్ర పత్రికలు చేసుకున్నాం మాకు మొదటిదిగా మొదటి పత్రికని కరెక్ట్ అలా రకరకాల జీవరాశులు ఉంటాయి చాక్ చేపలు రకరకాల చేపలు తేళ్లు సర్పంలు కూడా ఉంటాయని ఆ విషయాలు మనం చూస్తాం అక్కడ కాబట్టి భూమి అనగానే పచ్చని గడ్డి చెట్లు అవి జ్ఞాపకం చేసుకోవాలా మనము దాని సముద్రం అనగానే అన్ని రకాల సముద్రంలో జల జలరాశులు జల జీవరాశులు కాబట్టి వాటన్నిటికీ సమానం అడుగుతారు అంటే ప్రకృతి సహజంగా చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు చూడండి సముద్రంలో చేపలనేది రచ్చిపోతున్నాయి ఈరోజు ఎందుకంటే ఆ న్యూక్లియర్ వేస్ట్ కెమికల్ వేస్ట్ అంతా సముద్రంలో కొద్దిస్తారు ఇండస్ట్రీస్ వాళ్ళు కాబట్టి చేపలనేది రచ్చిపోతున్నాయి అని వాళ్ళు ఈ వాక్యం నెరవేరుతుంటారు కానీ మనకు తెలుసు ఇవి ప్రకృతి సహజంగా కా అయినా కానీ ఆత్మీయంగా లేక చిహ్న అసలైన సత్యం మనకు జ్ఞాపం చేయబడింది ఇవన్నీ మనుషులకే సాదృష్టం ఎందుకంటే చెట్లకి చెట్లకి హాని కలిగితే ఏమీ లేదు కదండి సముద్రంకి హాని కలిగితే ఏం అర్థం లేదు తస్తే ఎంత సవకపోతే ఎంత దానికి అర్థం లేదు కానీ ఇవన్నీ మనుషుల మీదకి ఒకవేళ వాటి అవగాహన మనుషులకు సంబంధించిందని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకుంటాం మనం కాబట్టి మొదటి ఆ మొదటి అధ్యాయం సారీ ఏడవ అధ్యాయం మొదటి మూడు వర్షాలలో ఈ నలుగురు దూతలకు సంబంధించిన విషయం చూస్తాం నలుగురు దూతలు నలుగురు నాలుగు కోణాలు నాలుగు దిక్కులు దాని తర్వాత నాలుగు వాయువులు నలుగురు దూతలు నలుగురు నలుగురు నాలుగు దిక్కులు నాలుగు వాయువులు కాబట్టి ఈ నాలుగు నాలుగు నాలుగు అనేది మనకు ఎప్పుడన్నా ఒకసారి ఓపికతో ఉంటే వాటిని ధీర్గా ధ్యానించచ్చు మనం కానీ మనకు తెలుసు వాయువులు అన్నప్పుడు ఒకసారి దేవుని ఆత్మలన్నీ కూడా జ్ఞాపనం చేయబడతూ ఉంటుంది అయితే ముఖ్యంగా పోయిన వారాన్ని నేను మీకు హెచ్చరించింది ఏంటంటే ఈ ఫౌండేషన్స్ అంటాం కదా ఈ ఎనిమిదవ అధ్యాయం సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవాలంటే కొన్ని ఫౌండేషన్స్ని మీకు చూపిస్తామని అనుకోండి ముఖ్యంగా ఏంటంటే జక్ర గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒకక్యాన్ని మనం చూసినాం జక్ర గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షంలో ఎవరైనా చదివితే కూడా టైం సేవ్ అవుతూ ఉంటుంది మనకి ముఖ్యంగా ఏంటంటే మనం చూసినాం ఎందుకు దేవుడు ఇస్రాల్ పదని శిక్షించిడు వారిని ఎట్లా ప్రపంచం అంతా చెదరగొట్టిండి అనేది మనం చూసినాం వారి తిరుగుబాటు కణం ద్వారానే దేవుని ఆజ్ఞాన్ని ఉల్లంఘించినారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అవిత్రంగా జీవించినారు విగ్రహాలను ఆశ్రయించినారు కాబట్టి అనిలను ఆశ్రయించారు కాబట్టి వారిని దేవుడు చెదరగొట్టిండు ఆయన ఆజ్ఞానికి అతిశ్రమించాడు కాబట్టి ఎకర గ్రంథంలో పదమూడు ఆగ్ఞానికి వచ్చినప్పటికీ ఇస్రాల్ ఇది ఇది ఒక భవిష్యత్తులో జరగబోయే ప్రవచానికి సంబంధించిన విషయం అనేది మూడు ఎనిమిది తొమ్మిది వర్షంలో చూస్తాం జక్ర గ్రంథము పదమూడవ దేము ఎనిమిది తొమ్మిది వసలలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం పాత నిబంధన ముగింపులో అది హెచ్చరిక చేయబడింది అది మన కాలంగా సిద్ధమవుతున్నటి వాక్యం ఓడన చదవచ్చు గ్రంథము పదమూడవ దేశం అంత దేశమంతటా జనంలో రెండో వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగం వారు శేషితురు ఆ మూడవ భాగము నేను అన్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధ పరచినట్లు శుద్ధ నామమును బట్టి మొరపె బంగారమును శోధించినట్లు వారిని శోధితును వారు నామం బట్టి మొరపెట్టగా నేను వారి మొరలను ఆలకించి ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుతును ఎహోవా మా దేవుడు అని వారు చెప్పుదురు ఆమె ఇక్కడ ఎంతో తీటగా మనకి జ్ఞాపకం చేయబడింది భాగంలోని అంటే బహులోను ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఇక్కడ చాలా తేటకుంది మూడు భాగాలుగా విభజింపబడింది ఇది భవిష్యత్తు ఎరగబడుతుంది చక్కగా ప్రవచించడు దేశంలో రెండు భాగముల వారు తెగవబడి చదువు అంటే రెండు భాగంలో వీళ్ళు అన్యాయం చేసేవాళ్ళు అపూర్తంగా జీవించే వాళ్ళు ఈ రెండు గుంపులు అన్నట్టు ప్రకటనంతట్లో ఈ రెండు గుంపులు అంటే భక్తిహీనత కలిగిన గుంపులు అన్నట్టు ఇవి అంటే భక్తిలో నుంచి దిగజారిన గుంపులు అన్నట్టు ఇవి రెండు భాగంలో అందుకే అందుకని అవి తెగవేయబడతాయి వాటి వాటి ఆ రెండు గుంపుల వెంట కత్తులు పోతాయి కత్తిపోయి వాటిని హతం చేస్తుంది విషయం మనం చూస్తాం తెగవేయబడి చదురు అంటే ఏమంటాము జీవనాడి మన ప్రభుకి అంటు అంటు కట్టబడ్డవారు తెగవేయబడతారు కట్టాప్ అంటే కట్ చేయడం అన్నట్టు వారిని శాశ్వతంగా కట్ చేయడం అన్నట్టు ఒకసారి ఆయనలో కట్టబడ్డ వారి జీవనాడి కట్ చేయబడితే ఇంకా వాళ్ళలో ప్రాణం ఉండదు అన్నట్టు ఆ రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అన్నట్టు జగ్రగా అంటున్నాడు కానీ మూడో భాగంని మనకు ఆయన ఏ రీతిగా తీసుకొస్తా అంటున్నాడు వారిని అగ్ని గుండా తీసుకొస్తాడు అంటాడు ముఖ్యంగా ఏంటంటే మూడవ భాగంని ఎట్లా ఆయన అగ్ని గుండా తీసుకొస్తాడండి ఈ మూడవ భాగమునే గొప్ప జనం మనం కాబట్టి థర్టీ త్రీ థర్టీ మూడు గుంపులు అంటే హండ్రెడ్ లో మూడు హండ్రెడ్ లో మూడు గుంపు మూడు భాగాలంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంకోటి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే నైన్టీ నైన్ నైన్టీ అంటే పాయింట్ చిన్న గుంపు బయట ఉంటుంది మొత్తం uh, చర్చిని 100% పర్సెంట్ లాగా తీసుకుంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ మూడు గుంపులే కలుస్తాయి అంటే 66.6 సిక్స్ పాయింట్ సిక్స్ ఒకటి రెండు గుంపులు మొదటి రెండు గుంపులు థర్టీ అనేది చివరి గుంపు మూడు గుంపు ఇది ఎప్పుడు రెండింటి మధ్యలో ఉంటుంది ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ భక్తిహీనకి సంబంధించింది సెకండ్ పార్ట్ పవిత్రనికి సంబంధించింది మధ్యలో ఉంది గొప్ప సగం ఇటు సగం మత్తుంటది అన్నట్టు అది వెచ్చగానే చల్లగానే ఉండదు అన్నట్టు అది మధ్య నుండి గుంపు మొదటి గుంపు మూడో గుంపు తెగవేయమడి సత్తు కానీ ఆ మధ్యలో ఉన్న గుంపు అది థర్డ్ పార్ట్ అంటుందన్నట్లయితే మధ్యలో ఉన్న గుంపుని మనకు దేవుడు అగ్నిగుండ బయట తీసుకొస్తాడు వారిని మహాశ్రమల గుండా తీసుకెళ్తాడు వాళ్ళు వెండిని లాగా బంగారంలో లాగా శోధించినట్లు దాన్ని అగ్నిగుండా తీసుకెళ్తాడు ఇది ఫౌండేషన్ అన్నట్టు ఆయన తీర్పు ఎట్లుంటుంది అనేది ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు మనము కొంతకాలం కిందట కూడా ఈ విషయాన్ని ధ్యానించినాం మార్కు సువార్త ఎవరైనా ధ్యాని ఎవరన్నా మార్కు సువార్త తొమ్మిదో అధ్యయము నలభై తొమ్మిదవ ఆ యొక్క ఆ యొక్క బల్యార్పణ లేక వాళ్ళు శ్రమల కాలంలో ఎట్లా వాళ్ళు తీర్పు తీర్చబడతారు వాళ్ళ ప్రాణాలు ఏ రీతిగా కోల్పోతారన్న విషయాన్ని ప్రభుత్వం వ్యాపారం చేస్తారు అక్కడ తొమ్మిదవ అధ్యయము నలభై తొమ్మిదవ వచనంకి ఉప్పు సారము అగ్నివారణ కలుగును ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన అయినగా దేవుని వలన మీరు దాని మీలో మీరు ఉప్పు సారం తెలుగులో చాలా డిఫరెంట్గా ఉంది బ్రదర్ ఇంగ్లీష్ లో తేడా ఉంది ఇంగ్లీష్ లో ఉన్నట్టు తెలుగులో లేదు ఇంగ్లీష్ లో ఏముందంటే ఫర్ ఎవ్రీ వన్ షెల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ అని తెలుగులో లేదు అది మేము అలాసారి చదువుతాం జరిగింది ఇంగ్లీష్ లో ఫర్ ఎవ్రీ వన్ షాల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ సాల్టెడ్ విత్ ఫైర్ అని ఉంది ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ షాల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ ఎవ్రీ సాక్రిఫైస్ షెల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ అని ఉంది అసలు ఇంగ్లీష్ తెలుగులో లేనే లేదా పదార్థాలు తొమ్మిది నలభై తొమ్మిది కదా తెలుగుతా నలభై తొమ్మిది అందుకే కంపేర్ చేసుకోవాలా రెండింటిని ప్రతి ఉప్పు సారము అగ్ని వలన సో ఉప్పు ఉప్పు సారము అగ్ని కలుగుతుంది అంటున్నాడు తెలుగులో నలభై తొమ్మిదో వర్షం వన్ షెల్ డీ సాల్టెడ్ విత్ ఫైర్ అనండి దాని తర్వాత ఏముందంటే మీలో మీలో మీరు ఉపసరంగవరై ఉండి ఒకరితో ఒకరి సమాధానంగా ఉండేది అది పోయింది ఆ సెంటెన్సే పోయింది ఉప్పు మంచిలే కానీ ఉప్పు నిసారమైన కదా ఏం పని కరదు అసలు ఆ అప్పుడు కూడా మనం ఒక నాలుగు సంవత్సరం నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా దీన్ని ధీరంగా చూసినాం అక్కడ ఏముందంటే ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ ఈ సెంటెన్స్ పోయింది తెలుగులో ఎవ్రీ సాక్రిఫైస్ అంటే ఎవ్రీ బలి అర్పణ ప్రతి బలి అర్పణ ఉప్పుతో అర్పించబడుతుందని ఉంది అది ఎక్కడుంది తెలుగులో లేనే లేదు ఆ సెంటెన్స్ మొత్తానికే పోయింది ఆ సెంటెన్స్ కాబట్టి ప్రతి బలి అర్పణ ఉప్పు ఫైర్ అక్కడ రెండు మనం చూస్తున్నాం ఫైర్ ఉప్పుతో కాబట్టి వీళ్ళందరూ ఆ యొక్క బలి అర్పణ ఈ మూడో భాగము బలి అర్పణ లాగా ముఖ్యంగా ఉప్పు ఉప్పు ఉప్పు ఊహించి అక్కడ రాయబడింది సాల్టెడ్ విత్ సాల్ట్ అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అద్దిగుండా పోతేనే కానీ వీరు భద్రపరచబడతారు సాల్ట్ భద్రప సాల్ట్ కాపాడండి కదా ఉదాహరణకి ఇటు సముద్రం తీరంలో ఉండే వాళ్ళందరూ ఆ చేపలు ఎందుకు అంటే అది ఉప్పు చేప చెడిపోకుండాలంటే దానికి ఉప్పు పట్టించి ఎండబెడతారు అన్నట్టు అట్లా ఇది సాల్ట్ సాల్ట్ అంటే ప్రతి బలి అర్పణ అగ్నిగుండ అది స్థిరపరచబడదు లేక భద్రపరచబడదు అందుకు ఉప్పు పోల్స్ ఉండనట్టు ప్రతి బలి ఆ విషయాన్ని మనం కొంతకాలం కింద బహుధీర్గా ధ్యానించిన ఈ రోజు నేను కొన్ని దీర్ఘంగా మీకు సెకండ్ ఫౌండేషన్ అంటే ఇప్పుడు మొదటి ఇది జక్ర గ్రంథంలో చూసిన ఆ బేసిక్ ప్రిన్సిపల్ మీకు నేర్పిస్తున్నది ఏంటంటే రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే మూడో గుంపుని అగ్ని బయట తీసుకొస్తారు మహాశ్రమల అగ్ని మహాశ్రమల గుండా నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించిన కాదు నాలుగో గుంపుకు ఎటువంటి శ్రమ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆయన శ్రమ రుచి వారు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందినవారు కాబట్టి వారికి రెండో మరణం మీ రెండవ మరణానికి వారి మీద ఏ అధికారం లేదన్నట్టు కాబట్టి ఏహెచ్కల్ గ్రంథంలోని కొన్ని విషయాలు కలిసి మనం చూస్తాం ఏహెచ్కేల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలలో రెండవ అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ కూడా గుంపులు విభజింపబడుతున్నాయి విశ్వాసులు గుంపుల్లాగా విభజింపబడుతురన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం చూడండి ఏహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలలో ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే ఏ గుంపు శాశ్వతంగా నరకానికి పోతుంది ఏ గుంపు దేవుడు భద్రపరుచుకుంటాడు బలి అర్పణ లాగా అర్పించబడి ఉప్పు తోవాలని భద్రపరుచుకుంటాడు కాబట్టి సారము ఉప్పు వలన కలుగుతుంది అంటాడు ఆ శ్రమ వాడికే ఆ శ్రమ రుచి తెలుసు కాబట్టి వాడు సారంగా ఉండగలరు వరకు జాగ్రత్తగా ఉండగలడు భద్రపరచుకోగలడు ఎవరి రక్షణ ఎవరి ప్రాణం వాడే కాపాడుకోవాలనుంది వాక్యం కాబట్టి ఉప్పు నేను భద్రపరిచేది కాబట్టి నేను నువ్వు జాగ్రత్తగా ఆయన సన్నిధిలో కనపరుచుకోవాలా అనేది ఉప్పు అర్పించుకుంటాడు బలి అర్పిస్తప్పుడు కాబట్టి ఇక్కడకి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు ఏమైనా హెచ్చరించాడు అంటే మొదటి వర్షంలో మరియు నరపుత్రడా నీవు మంగళి కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి నీ తలను గడ్డమును క్షౌరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంటకలను తూచి భాగములు చేయము కొంచెం కష్టతరంగా ఉంటారు కదా ఇటువంటి చెప్పినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మనకి ఎన్నో దర్శనాలు కలుగుతున్నాయి కానీ మనం వాటిని అమలు పరచుకుంటలేం అమలు పరచకపోతే ఏమేదంటే దర్శనాలు కొంతకాలానికి ఆగిపోతాయి నీ లైఫ్ కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రవక్తలు ప్రతిది అంత జాగ్రత్తగా రాసుకున్నారు వాళ్ళు బైబిల్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళ కలిగిన దర్శనాలు దేవుడు ఇచ్చిన హెచ్చరికలు అన్నింటి జాగ్రత్తగా రాసుకున్నారు కాబట్టి ఈరోజు వరకు అవి భద్రపరచబడ్డాయి ధాన్యలు గంధమే దిప్రాటం గంధమీంది వాళ్ళు చాలా జాగ్రత్తగా వాటిని అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించి రాసుకొని పెట్టుకున్నారు మనమేమో డైరీలు కూడా రామన్నట్టు మనకి హ్యాబిట్ లేదన్నట్టు అసలు పెందు పేపర్ పెన్సిలే ఉండదు మన దగ్గర బైబిల్ వాక్యం ధ్యానిస్తే కాబట్టి తర్వాత నేను చెప్తుంట చాలా మందికి మీరు పండుకున్నప్పుడు పక్కన ఒక చిన్న పుస్తకం పెన్ను పెట్టుకోండి కళ కలగానే మేలుకు రాగానే అది గ్యాప్ కం పుట్టుంది కాబట్టి త్వర అది మనం ప్రాక్టీస్ చేసలేం కాబట్టి గొప్పదనంలాగా ప్రాక్టీస్ చేసేవాడే లక్ష మంది ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాడు చురుకుగా ఉంటాడు వీటన్నిటిని పట్టించుకునే వాడు సోమరి అన్నట్టు వినేసి వెళ్ళిపోతా ఉంటాడు అన్నట్టు అర్థంతో వాళ్ళ జీవితాలు అయితే ఇప్పుడు ఎహెచ్కెళ్తాను మాట్లాడుతుంది ఏమనంటే నీ గడ్డాన్ని నీ కలను కత్తిరించుకోమంటున్నాడు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి తీసుకొని వాటిని క్షౌరం చేసినాక త్రాసు తీసుకొని వెంటకలను తోచి భాగం చేయమంటున్నాడు కాబట్టి కొలతలు ఆయన తోచినప్పుడు నీ కొలత ఎట్లుంటుంది కానీ ఇక్కడ జ్ఞాపనం చేయబడుతుంది కొలతలకు సంబంధించింది ఇది గుండు కూడా కొలతలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ త్రాసు తీసుకోమంటున్నాడు అంటే మనం షాప్స్కి పోయినప్పుడు వాళ్ళు కొలతలు వేస్తారు కదా త్రాసు కాబట్టి వెయిట్స్ చేసేసి నీకు ఏం అవసరం ఉందో అది కొన్నప్పుడు ఆ వస్తువు అందులో కొలుస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి త్రాసు తీసుకొని కొలమంటుండడు వెండి అయితే వాటిని తోచి ఆ వెంట్రుకలన్నీ బాగం చేయమంటున్నాడు కాబట్టి దీని అర్థం ఏంటంటే వెంట్రుకలు ప్రవత తల నుంచి బయటకు కాబట్టి ప్రవక్త మన ప్రభుకి ప్రతినిధి లాగా ఉన్నాడు మన ప్రభు నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం కాబట్టి ఈ వెంట్రుకలు మనుషులన్నీ సూచిస్తున్నాయి వెంట్రుకలలో జీవం కదా అందుకే మీ వెంట్రుక మీ తలలోని ప్రతి వెంట్రుక లెక్కింపబడింది దేవుడు అదెంతో ఆశ్చర్యకరమైన ప్రవచనం అది చాలా మంది ఏమనుకుంటుంటే నిజంగానే నా వెంటకలు రాలిపోతే నాకు బటనైతే వస్తుంది నా వెంటకలు ఒకళ్ళు కూడా తప్పకుండా దేవుని దృష్టిలో అవన్నీ జ్ఞాపనం అనుకుంటారు అది ప్రకృతి సహజంగా అర్థం తీసుకుంటున్నారు కానీ మీ తల వెంటకలన్నీ లెక్కింబడ్డాయినప్పుడు నీ నుంచి సేవ నీ సేవా జీవన విధానం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ దినం జ్ఞాపనం చేయబడతారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఆ వాక్యం దానికి ఇచ్చిగా అర్థం తీసుకుంటారు చాలా మంది కానీ ఇక్కడ ఈ పట్టణం గురించి చూడండి రెండవ వచనం పటనము ముట్టడి వేస జనములు అంటే ఈ పటనము లాక్ చేయబడవుతుంది లాక్డౌన్ రాబోతుంది అన్న విషయానికి హెచ్చరిస్తున్నాడు ముట్టడి అంటే లాక్ అన్నట్టు దాని చుట్టూ శత్రులు వచ్చి అది క్లోజ్ అన్నట్టు దాని ఎంట్రెన్స్ ఇంకా ఎవ్వడు లోపలికి రాలేడు ఎవ్వడు బయటికి రాలేడు బయట నుంచి లోపలికి పోలేడు లోపల నుంచి బయటికి రాలేడు వచ్చిందంటే మరణమే అన్నట్టు కాబట్టి ఈ నలుగు దిక్కుల నుంచి దూతలు ఈ మొత్తం లోకాన్ని ముట్టడి వేయబోతున్నారు అన్న విషయం మనకు తెలుసు ఏడవ అధ్యాయంలో అయితే పట్టణము అన్నప్పుడు స్వాదార్థం చేసుకోండి సాధారణంగా పట్టణం అంటే ఎరుశులేము పరిశుద్ధ పట్టణం అని జ్ఞాపనం చేయబడుతుంది కానీ ఆత్మ తెలుసుకొని ఏంటంటే పట్టణం అంటే దేవుడి బిళ్ళ సాదృశ్యం పరమ ఎరుశలేము అంటే రక్షింపబడ్డ దేవుడి బిళ్ళ సాదృశ్యం కానీ రక్షింపబడి కూడా లోకాతీయంగా జీవిస్తే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు అన్నట్టు ఓకే అంటే దేవునే పట్టణము లేక క్రైస్తవ సంఘమే పట్టణం అన్నట్టు పరమ ఎరుశలేము అన్నట్టు పరమ ఎరుచం భూ ఎరుశలం లాగానే ఉంది రెండే రిషన్ నుంచి దళిత రాష్ట్ర పత్రికలు చూస్తాం కదా మనం రెండు రషణాలు ఉన్నాయి పైన ఒకటి కింద ఒకటే కానీ మనం దేవుడు చూపించిన లాక్డౌన్ లో ఈ రెండు కాదు మూడని దళిత రాష్ట్ర పత్రికలో చూపించింది దేవుడు ఆ సంవత్సరాలు మీరు రెండే అనిస్తారు కానీ మూడో కూడా అక్కడే ఉందని కలిపి నేను చూపించాను కానీ టైం ఎక్కడ వాక్యం ఎక్కడ కానీ ఇక్కడ పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అంటే ఎప్పుడు ముట్టడి వేయాలని చెప్పండి బాప్తిజం ఇచ్చి వ్యూహాంత కాలం వదులుకొని ఈ రోజు వరకు పర్ల రాజ్యము బలవంతుని చేతిలో బంధిపబడింది పట్టబడింది అన్నాడు కాబట్టి క్రైస్తవ సంఘము బలవంతం చేత పట్టబడింది రెండు వేల సంవత్సరాల నుంచి అది ఇప్పుడు విడుదల ఉండబోతుంది కాబట్టి పట్టణమును ముట్టడి వేసిన దినంలో సంపూర్ణమైనప్పుడు అంటే ఇంకా ఎండింగ్ వచ్చేసిన మనం సంపూర్ణం అంటే ఫైనల్ అన్నట్టు ఇంకా నీవు పట్టణంలో ఏం చేయాలి వాటిని కాబట్టి నీవు అన్నప్పుడు భాగం తీసుకుంటే ప్రవక్త గురించి ప్రవక్త చెప్తుంది మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి ప్రవక్త ప్రవక్త ఏం చేస్తాడు అంటే మన ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది ఇది ఫిఫ్త్ ఐదవ బోరకు సంబంధించిన అంశం నుంచి ఆరంభం ఇది నీవు పట్టణంలో వాటి మూడవ భాగంలో కాల్చి బాగా చేసుకోండి కాల్చడం ఫైర్ కదా దాని తర్వాత రెండో భాగం తీసి గడ్గం చేత హతం చేయ రీతిగా దానిని చెట్టు విసిరి కొట్టు మిగిలిన భాగంలో గాలికి ఎగిరికోనిము నేను గడ్గము దూసి వాటిని చరుముదును ఇక్కడ మొత్తం మూడు భాగం చేయమంటున్నాడు కదా అయితే చూడండి ఇక్కడ మరోసారి ఫస్ట్ రెండవ వస్తునంలో పట్టణములో వాటి మూడవ భాగంలో కాల్చము పట్టణంలో అంటే బబులోనట్టు ఇప్పుడు బౌలం లాగా తయారైంది కాబట్టి అది మేము పట్టణంలో వాటి మూడవ భాగంను కాల్చివేయము కాబట్టి ఫైర్ అన్నప్పుడు శ్రమ సదృశ్యం కాల్చివేయము అన్నప్పుడు అంటే అది ఎన్నడికి కనిపించకపోతుంది అన్నట్టు తర్వాత ఇప్పుడు చూడండి రెండో భాగమును కడ్కము చేత హతము చేయగా అంటే ఇవి కూడా హతం చేయబడుతుంది రెండో భాగంను తీసి ఖడ్గం చేత హతము చేరితగా దానిని చుట్టు విసిరి కొట్టము కాబట్టి ఈ రెండో భాగం కూడా శాశ్వతంగా నరకానికి పోతుంది మొదటి భాగము నరకానికి పోతుంది రెండో భాగము నరకానికి పోతుంది కానీ ఆ మూడో భాగం ఏం చేయమంటున్నాడు చూడండి మిగిలిన భాగం మూడో భాగం మిగిలినది అంటే శేషం అంటే తెలుగులో శేషం అంటే చిన్న గుంపు అంటే మొదటి రెండు గుంపులు తెగవేయబడి చచ్చినాక మూడో భాగంను గాలికి ఎగిరిపోనిము కాబట్టి అది గాలికి ఎగిరిపోతుంది ఎట్లా చెత్తలాగా ఎగిరిపోతుంది నేను కడ్గము దూసి వారిని తరుముదను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి యొక్క కడ్గం వాళ్ళని తరుముతా ఉంది దేవుని ఖడ్గము అనిల చేతిలో వాడబడుతుంది వాళ్ళు తరుముతా ఉంటారు దేవుని బిడ్డలం ఆ ఈ రోజు వరకు అందరిని తరిమి తరిమి తర్మి చివరికి దక్ దక్కించుకుంటారు ఎక్కడ దక్కించుకుంటారు ఒక స్థలంలో దొరుకుతారు వీళ్ళందరూ ఆరాధన స్థలాలలో శమల కాలంలో ఎక్కడ దాసుకున్నా దొరుకుతారు అప్పుడు వారిని రమాంతంగా కడ్గ పడుతుంది అంత అందరు చనిపోతారు కర్ణం చేత కానీ వారి ఆత్మలు కాపాడబడతాయి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే ఈ మూడో గుంపుని దేవుడు కాపాడుతుడు వారి మరణానికి అప్పగించి ఎందుకంటే వారి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు అంటే సగం శారీరకంగా ఉన్నారు సగం ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి వారిని సంపూర్ణంగా ఆత్మీయంగా మార్చాలంటే వారి శరీరం నశించుకోవాలా అది దేవుని యొక్క విధానం కాబట్టి ఆ శరాన్ని నశింపజేసి వారి ఆత్మలను కాపాడుతా ఉంటాడు ఎంతమంది జ్ఞాపకం ఉన్న ఒక వాక్యం నేను చాలా కాలం కింద చూపించిన ఎహెచ్కేలు గ్రంథాలు చూసిన వాక్యం మనం ఎహెచ్కేలు గ్రంథమైన కొరంతీయ రాసిన పత్రిక అనుకుంటా కొరింతిలో రాసిన పత్రిక చూడండి మొదటి కొరత రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక ఎవరైనా చదవండి టైం సేవ అవుతుంది మొదటి కొరింత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఆత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అటు వాణిని సాధారణకు అప్పగింపవలను మీరు అతిశయపడటం మంచిది కాదు కులిసిన పిండి కొంచెమైనను మొద్దంతవి కులియజేయనని మీ ఎదురుగరా మీరు పిండి లేనివారు నాలుగో చదువు ఏమనగా మన ఏమనగా ప్రభు అయిన ఏసు దిన ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వాణిని సాధారణకు అప్పగింపవలను చూడండి ఇదొక అధికారం ఇచ్చింది దేవుడు మనకి కానీ మనం ఇది కొంచెం కష్టంగా మనం ప్రాక్టీస్ చేయండి ఏంటంటే ఎవరైతే అపవిత్రంగా తిరుగుబడతనం చేసి దేవుని బిడ్డ అయ్యుండి చాలా పాపంలో జీవిస్తున్న వాడిని సైతానికి నువ్వు అప్పగించవచ్చు అంట సైతాన్ని నీకు అని పౌన్ చెప్తున్నాడు అది నేను చెప్తలేను చెప్పండి మనం చేయగలమా మనకైతే భయపరిచండి దేవుడు సమర్థవంతమైన వాకు ఏంది నీ నోట్ల నుంచి రావాలా నువ్వు పరిశుద్ధంగా జీవించి ఆయన కొరకు సమర్పించుకొని నాజీరు చేపడ్డ నీ నోట్ల నుంచి వస్తేవి పౌలు ఏమంటుంది ఇక్కడ అంటే ఇటువంటి వారు భక్తి అపవిత్రంగా జీవించే పాపంలో జీవించే వాళ్ళు మీరు తర్వాత గదమైతే ఐదవ అధ్యాయంలో మొత్తం ఇక అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుకుంటారు ఆయన పాప రక్షింబడి శరీర శరీర చంద్ర కొట్టి తీర్చుకుంటే వాళ్ళు వీళ్ళు రక్షింపబడి వర్షిం చేసి పర్షుధాత్మ అభిషేకం పొందుకొని కూడా కృపార నుండి కూడా అపవిత్రంగా జీవించేవారు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు లేక పాపంలో జీవించేవారు హృదయంలో విభేచరించే వీళ్ళందరూ లేక శారీరకంగా విభచరించే వాళ్ళు కూడా వీరి శరీరాలు నశించిపోవటనే కానీ వీరి ఆత్మలు కాపాడబడంట అందుకు అగ్నిగుండవలసి వస్తుంది అందుకు మరణించాల్సి వీళ్ళందరూ గొప్ప జనం ఎందుకు మరణిస్తారంటే ఈ ఒక్క వచనమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు మరణించాలా బ్రదర్ అంటే మరి వాళ్ళు సగం సత్యం సగం అబద్ధం అంటే సంపూర్ణంగా సత్యంగం ఎట్లా మారుతారు సత్యము అంటే ఆత్మ అబద్ధం అంటే శరీరము శరీరము రక్త మాంసం లేదు కదా అవి రెండు గుంపులు అవి అవి శాశ్వతంగా నరకం పోతే మళ్ళీ వీళ్ళు ఇటు అవుతున్నారు కదా సగం అక్కడికి వెళ్ళి సగం ఇక్కడికి వెళ్ళి గుణగణాలు మూడో గుంపు వాళ్ళని శరీరం నుంచి విడప విడదీయకపోతే శాశ్వతంగా నరకానికి పోతారు అందుకని శరీరాన్ని మరణానికి అప్పగించి వారికి ఆత్మలను కాపాడుతున్న మరొకసారి చదవం సార్ నాలుగవ వచ్చినం ఏమనగా వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరత్వలు నశించుటూ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతాలకు అప్పగించవలను ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్ ఉంది అందుకని ఇంగ్లీష్ కూడా చదువుతాం మనం ఐ హావ్ డిసైడెడ్ టు టర్న్ సచ్ పర్సన్ ఓవర్ టు సేటన్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ హిస్ బాడీ So that his spirit may be saved on the day of the Lord. When he comes to his body, his soul will be saved in English. So, if you want to learn English, if you want to learn anything, you will be able to get a life-tand-a-pocket. So, he will live in his faith. In his faith, he will live in his faith. He will be saved in his faith. ఇది కష్టం కదా నేనైతే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు వాళ్ళు ఎంత పాపంలో ఎంత భయంకరమైన శ్రమలో ఎంతటువంటి భక్తిహీనతలో జీవిస్తున్నా కానీ రక్షింపబడ్డ వారిని వారిని నేను ఆశయించుకోను ఎందుకంటే ఎవరు నశించుకోవడము ఎవరు నరకం పోవడం ఒకసారి నువ్వు రక్షణ అనుభవాన్ని రుచి చూసి కూడా ఎట్లా నరకం పోతావు దేవునికి కూడా ఇష్టం లేదు రక్షణ పొంది బాప్సం పొంది ఇంకా శరీరాచాలను కోరికలను తీర్చుకుంటుంటే ఎట్లా పరిలో పోతావు అందుకే ఆ శరీన్ని విడదీస్తారు దేవుడు ఎందుకు మరణిస్తారు గొప్ప జనం అంటే ఎందుకే కారణం కాబట్టి వారి శరదాలన్నీ సైతానికి అప్పగించాలనుంది ఇక్కడ వాక్యం చెప్పండి మీరు అప్పగించగలరా కష్టం కదా ఈ వాక్యాన్ని పాటించడం బైబిల్ చాలా టఫ్ వాక్యాలు పాటించాలనే కానీ ఎట్లా పాటిస్తావు ఒక పరీక్ష నీకు కూడా అందరూ ఒకేసారి వారి శరణాన్ని ఆ సైతానికి అప్పగిస్తామని తీర్మానించుకున్నారు అనుకోండి అప్పుడు మనకు తెలుసున్నట్టు ఎన్ని దీర్ఘ శాంతము దయాళుత్వం ఉందా లేదా అనేది క్రైస్తవ జీవితంలో మనం అసహించుకుంటా ఉంటాం కానిలం జీష్ కానీ దేవుని పిల్లల మధ్యనే ఎటువంటి చదవాల గుణగణాలున్నాయని వాక్యం జరుగుతుంది కొంకి లాస్ట పత్రిక మొదటి పత్రికలో అటువంటి వాడిని నువ్వు ఎట్లా సైతానికి అప్పగించాలని చెప్తుంది బైబిల్ కానీ మనం చెయ్యమట్లా చివరికన్నా వాడు మారుతాడని కనీసం చివరికన్నా మన ఆశ అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి యశస్వి గ్రంథానికి వెళ్ళిపోతాం తిరిగి యశస్వి గ్రంథంలో మనం ఏం చేస్తున్నామంటే మొదటి భాగాన్ని మనసరి మొదటి భాగం గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మూడవ భాగమును కాల్చి రెండవ భాగం తీసి కడ్గం చేత హాతం చేయము దాని తర్వాత మిగిలిన భాగము గాలికి ఎగిరికొనిము నేను ఖడ్గము తీసి వాటిని తరుముతు నేను అంటున్న దేవుడు అంటే గొప్ప జనం ఆయన కడ్గం వెళ్తుంది వాళ్ళు ఇంకా పోతేనే తరుముతనే ఉన్నారు అది అది తరుముతనే ఉంది ప్రపంచాత్మకంగా తరుముతా ఉంది అన్యులని ఆయన తీర్పు ఏమంతము సాధనం లాగా దేవుడు పాత నిబంధన కాలంలో కూడా వాడుకున్నాడు న్యాయాధిపతుల కాలంలో కూడా వాడుకున్నాడు అనిలని తీర్పు తీర్చడానికి దేవుని బిల్ల మీద అయితే ఇక్కడ మనం మూడు గుంపులను చూసినాం కానీ నాలుగో గుంపు గురించి అక్కడ ఉంది మూడో వర్షంలో నాలుగు లక్ష మంది అని మనం మినిసాలు చూస్తూ ఉంటాం బైబిల్ లో ఎలా ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అయితే వాటిలో కొన్నింటిని తీసుకొని మీ చంద్రున్న కట్టుకునము ఆయన ఇట్లా షాలువగా కొంటున్నాం అక్కడ ఒక ఆ శాల్వ చె అంటున్నాడు చెంగున వాటిని కట్టమంటున్నట్టే వాటిలో అన్న విషయం బాగా అర్థం వాటిలో అంటే మూడవ గుంపులు తెలుపకొచ్చాయి ఇవి వాటిలో అంటే మొదటి కాల్చబడ్డాక అర్గం చేత హతం చేయబడ్డ గుంపులు రెండు కానీ మూడో గుంపు గాలికి విసిరి గుంపు ఇది ఎగిరిపోయిన గుంపు ఇది గాలికి ఎగిరిపోయిన గుంపు ఆ గుంపులో నుంచి దేవుడు అయితే వాటిలో అంటున్నాడు కాబట్టి గొప్ప జనములకి వెళ్ళే చిన్న గుంపుని దేవుడు తన చంద్రను ముడిగేసుకుంటున్నాడు బహు చిన్న గుంపు ఇది పాయింట్ అని నేను ఇండాగా తీర్పించిన క్యాలిక్యులేషన్స్ లో పాయింట్ అంటే బహు చిన్న గుంపు ప్రపంచాత్మకంగా లక్ష మంది అంటే ఎంత చిన్న గుంపు లిటరల్గా తీసుకున్నా చిన్న పరంగా తీసినా కూడా చాలా చిన్న గుంపే ప్రపంచంలో ఎన్ని బిలియన్స్ ఉన్నారు మనుషులు ఇండియాలోనే వన్ బిలియన్స్ ఉన్నారు కదా అట్లా మొత్తం ప్రపంచాత్మకంగా తీసుకుంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్లో లక్ష నలభై నాలుగు వేల మంది ఉపాధి తీసుకున్న చిన్న గుంపే అది పాయింట్ అంటే చిన్న గుంపు చెప్పండి వాళ్ళు ఈ పాయింట్ వన్ పర్సెంట్ మూడ గుంపులకెళ్ళి అనేది ఇక్కడ నాకు చూస్తున్నా మనము నాలుగో వచ్చనంలో ఈ మాట వాటిలో కొన్నిటిని తీసి కొన్నింటిని మరలా ఇప్పుడు అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకునము ఇది లక్ష మంది సాదృశ్యం వీరు పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించినారు ఆయన న్యాయ పాటించిన వారు ఆయన కొరకు సాక్షిగా జీవించే ప్రతి చోట సువార్త వారు నిస్వార్థం దేని దీన్ని ఆశించకుండా ఎవరి నుంచి ఏమి ఎవరి మీద భారంగా ఉండకుండా ఎవరి దగ్గర ఏది పొందుకోకుండా నిస్వార్థంగా ఆయన కొరకు సేవ చేసిన వాళ్ళు వీళ్ళు అందుకు చెంగున కట్టబడ్డారు పట్టణము ముట్టడి వేసినా ఆయన చెంగున వీళ్ళు భద్రపరచబడ్డారు కాబట్టి చెంగునం పట ముడవే కాబట్టి వీళ్ళని ఎవరు ముట్టలేరు సైతాన్ని ముట్టలేడు సీలింగ్ అంటాం దీన్ని పోయిన వారం ముద్ర వీళ్ళు ముద్రించబడ్డవారు ఆయన చెంగున కట్టబడ్డవారు భద్రపరచబడ్డవారు సీలింగ్ అయితే వాటిలో కొన్నిటిని తీసి కొన్ని నీ చెంగున కట్టుకోనము పిమ్మట అంటే శ్రమల కాలము ఆరంభమైన ముగించే టైంకి ఈ లక్ష నలభై నాలుగు వేల మంది నుంచి కొన్నిటిని మరల తీసి అగ్నిలో వేసి కాల్చము దానిలో నుండి అగ్ని బయలుదేరి ఇస్రైల్ నందని తగుల కాబట్టి ఇది తీర్పుకు సంబంధించింది చివరికి జరిగేటి తీర్పుకు సంబంధించింది కాబట్టి లక్ష మంది తీర్పు తీర్చేవాళ్ళు అన్న విషయాన్ని ఇక్కడ ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇక్కడ నాలుగు గుంపులు మనం బహు తీర్ఘ దీర్ఘంగా చూడగలుగుతున్నాం ఈ నాలుగు గుంపులు చాలా తీటగా ఉన్నాయి మీరు ఎప్పుడన్నా ఇంగ్లీష్ చాలా క్లియర్గా ఉంటుంది తెలుగులంతగా లేరు కానీ ఇంగ్లీష్ చాలా పేరుగుంది దాని తర్వాత మనం వీటికి రికార్డింగ్ సంబంధించిన ఎహెచ్ ఏమంత గ్యాప్ కంప్లీట్ నాకు వస్తులేదు కానీ ఏ సంవత్సరంలో రికార్డింగ్ చేసినాము ఎహెచ్కేలు వెంట్రయలు అన్న అంశం అది బహు దీర్ఘంగా విశదీకరించినవి రికార్డింగ్స్ లో గంటలు గంటలు ఉన్నాయి ఆ రికార్డింగ్స్ తరచుగా చూసింటాం మనము కాబట్టి మీకు అవకాశం ఉంటే ఎప్పుడైనా చూడండి అయితే ఐదవ వచనం చూడండి ఒకసారి దాని తర్వాత మనకి ఈ ప్రయాణ ఎనిమిదో ధ్యాని మనం దీర్ఘంగా వెళ్ళిపోవచ్చు ఎనిమిదవ వచనం సార్ ఎవరి గురించి మాట్లాడుతాను చెప్పండి వాక్యం ప్రభుత్వ విరోధనైతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తన బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు విరోధన ఎందుకు విరోధి అయిండు అన్నప్పుడు అనేక పర్యాన్ని నేను నీకు ఇంకా డౌట్స్ లేనికుండా నీ తొమ్మిదో వయసు హేయ కృత్యం బట్టి పూర్వ నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోనుకున్న కార్యము మీ మధ్య జరిగింది అది తీర్పు శిక్ష ఆయన శిక్ష ఏ రీతిగా విధించబోతున్న అక్కడ చెప్పబడింది దానికి పైన అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించచ్చు ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటారు చూడండి మరోసారి వారు నా విధులను తృణీకరించారు నా కట్టడలను అనుసరించలేదు దుర్మార్గతను అనుసరించినారు విధులు కట్టడలు మార్గం విధులు కట్టడలు మార్గం అనుసరించలేవల్ విధులను తృణీకరించారు కట్టడలను అనుసరించలేదు మంచి మార్గంలో జీవించలేదు నా కటలను తోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటేను ఇప్పుడు చూడండి దేశస్తుల కంటేను మరీ అధికముగా దుర్మార్గులయ్యవి అంటే అన్యుల కంటే అన్యాయంగా జీవించండ్రు అంటే ఎంత కష్టంగా ఉంటుంది దేవుడు బిడ్డలు ఈరోజు చెప్పండి క్రైస్తవుల గురించి నేనైతే ఎప్పుడు కూడా వాళ్ళ గురించి అంత కఠినంగా చెప్పలేదు అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను కానీ ఇట్లుంటారు క్రైస్తవులు క్రైస్తవులు అనేసి కానీ రుచల విధంగా జీవిస్తారు తిరుగు చేస్తారు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే తింటారు తాగుతారు ఆడుతారు డాన్సులు చేస్తారు అన్యుల కంటే అన్యాయంగా ఎన్నిసార్లు నేను చూపించిన ద గ్రేవెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని త్రీ అవర్స్ రికార్డింగ్ ఉంది ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్ నైన్ టెన్ ఎప్పుడు రికార్డ్ చేసినా గ్యాప్ లేదు కానీ అది మీరు ఎప్పుడన్నా వినండి త్వరలో క్రిస్మస్ పంట వస్తుంది కాబట్టి వినండి ద గ్రేవెన్ ఇమేజెస్ అంటే భయంకరమైన పూర్త విగ్రహాలను తీసుకున్నారు వాళ్ళు క్రిస్మస్ టైంలో ఉండే విగ్రహాలు ఏందనేట నేను చూపించిన ఎంత భయంకరంగా వాళ్ళు జీవించింది అన్న మనం అక్కడ చూస్తాం అన్య జన్ల కంటే అన్యాయంగా జీవించేది వీళ్ళు క్రిస్మస్ రోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ చెట్లు కట్టు కొట్టేస్తారు ప్రపంచం అంతటా మరి ప్రకృతికి విరుద్ధంగా ఎవరు క్రిస్టియన్సా నాన్ క్రిస్టియన్సా కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రీస్ కట్ చేస్తారు నేను క్యాలిక్యులేషన్స్ కూడా చేసి చూపించిన సరే న్యూయార్క్ సిటీలోనే ఫిఫ్టీ మిలియన్ ట్రీస్ కట్ చేస్తారంట క్రిస్మస్ వంటకి ఫిఫ్టీ మిలియన్ ట్రీస్ అంటే లెక్క పెట్టిన ఎవరన్నా లెక్కలు వస్తే మన చాలా మంది ఉన్నారు లెక్కల మాస్టర్లు 50 మిలియన్ ట్రీస్ ఒక సిటీలో కట్ చేస్తారంటే ఇంకా మీరు ఊహించుకోండి ప్రపంచం అంతటి ఎన్ని ట్రీస్ ఎవడు ప్రకృతికి విరుద్ధం దేవుడు తెలుగు కదా అక్కడుంది అట్ట తేటగా ఆరో వచనంలో అన్య జనాల కంటేనూ దేశస్తుల కంటేనూ అధికంగా దుర్మార్గులైనారంట కాబట్టి ప్రవేణ్ యహో ఇలాగసి వచ్చినాడు నా కట్టలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు తుండిన వారి మీ చుట్ట నున్న అంజనులకు కలిగిన విధులనైన అనుసరి పక్కన మీరు మీ చుట్టూనున్న దేశాల కంటే మరీ అధికంగా కఠిన హృదయాలు అయితే ఈరోజు కూడా కఠినంగా ఉంటారు దేవుని బిడ్డలు వారు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు కావున ప్రభు అయిన నేను నీకు విరోధనైతే అన్ని జనులు నీకు శిక్ష విధింతును అప్పుడు అంజనులు ఏమనుకోవాలని చెప్పండి పాత నిబంధన కాలంలో ఏంటి అన్ని జనులు చూస్తుంటేనే మదో వచనం చూసినప్పుడు మన ప్రభు కూడా జ్ఞాపకం చేసి ఆ రోజు తల్లిదండ్రులు పిల్లల గురించి పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎట్లుంటారనేది ఒకరినొకరు అభ్యంతరపడి అప్పగించుకుంటానుంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అప్పగిస్తారు పిల్లలు తల్లిదండ్రులు అప్పగిస్తారని ఉంది అక్కడ అది ఎప్పుడు కాలేదు గతంలో పదో వచనం చెప్తున్నారు కావున మీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షితురు కుమార్లు తమ తండ్రులను భక్షింతురు ఆ ప్రకారం నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుగు దిశలో చెదరగొట్టు నీ హేయ దేవతలు అన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రైలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలంను అపవిత్ర పరిచితివి అర్థం చేసుకోండి పరిశుద్ధ స్థలం అపిత్ర అంటే ధాన్యాల ప్రవచనం నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంను అపవిత్ర వాళ్ళు క్రైస్తవులు ఏమంటారు తెలుసు ఈరోజు ధాన్యాలు ప్రవచనాన్ని జ్ఞాపం చేసుకుంటూ పరిశుద్ధ స్థలంలో అపిత్రమైనది పెట్టినప్పుడు చదువుడు గ్రహించిన కాక బైబుల్ చదవాలని బాక్యమే మన ప్రభే చదువువాడు గ్రహించిన లేకపోతే గ్రహించుండదు మరి ఏమి వాళ్ళు చూస్తున్నారు అక్కడ నాశకరమైన హేయ వస్తువు అంటే దేనికి సంబంధించి ఇక్కడ కూడా చూస్తాం మనం పరిస్థితులను అపత్రపరిచితివి కనుక కరుణ దృష్టి అయినను జాలి లేక నేను నిన్ను క్షీణంపజేసేదని నా జీవం తోడు ప్రమాణం చేయుచున్నాను ఇది ప్రమాణం ఇది దేవుడు ప్రమాణం చేసింది వాళ్ళందరినీ శిక్షిస్తాడు ఇసల్ ఫలి ఇవి ఆత్మీయమైన ఇసాల్ఫలు మీరు బాగా చేసుకోవాల కరువు ఉండగా నీలో మూడో భాగము తెగులు చేత మరణమవును మూడో భాగము ఖడ్గం చేత నీ చుట్టూ కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగం నలు దిశలు చెదరగొట్టి తరుముదును ఇక్కడ పన్నెండవ వర్షం చాలా ముఖ్యమైన కరువుతో తెగులతో మరణం అవుతారంట అని తర్వాత మూడో భాగము ఖడ్గం చేత కూలుతారంట కత్తి దూసి ఇది గొప్ప జనానికి సంబంధించింది కత్తి దూసి మిగిలిన భాగంలో నలు దిశలు చెదరగొట్టి తరుముతాన్ని సంపూర్ణంగా మారేంతకు వాళ్ళని తరుముత మారకపోతే స్వస్తారంటే నా కోపము తీరును నా ఉగ్రత వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకున్నారు నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలం యుహో అని నేను ఆసక్తి గలవడనని అలాగే సెలవు ఇచ్చి తినని వాళ్ళు తెలుసుకుందరంటారు ఎట్లా తెలుసుకుంటారు చెప్పండి చచ్చిపోయినాక ఉపజనం సంబంధించిన విషయం లేదు ఎట్లా తెలుసుకుంటారు అందరూ చచ్చిపోయాక ఖడ్గము తరుముతుంటే వాళ్ళు చెదిరిపోయి ఖడ్గం వాళ్ళు ఇంట పడుతుంటే అప్పుడు ప్రసాద పడి అప్పుడు తెలుసుకుంటారు అప్పుడైన సజిలో వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు ఒక కష్టంగా ఉంటుంది అధ్యాయం మనం ఛాన్సాన్ని జనించినాం అక్కడ వయంసీఏలో ఏ రీతిగా ఆయన శిక్ష ఉండబోతుందని ఇవే ఫౌండేషన్స్ అంటాం పునాదులు అంటాం బైబిల్ వాక్యం ప్రకటన గంట సంబంధించిన విషయాలు ఇంకొక పది నిమిషాలుగా నేను వాక్యాన్ని ముగిస్తా పేతు రాష్ట్ర మొదటి పత్రిక మరీ కష్టమైన వాక్యం ఇది పేతు రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఎవరన్నా చదవచ్చు మెల్లగా చదవండి పేతు రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తీర్పు దేవుని ఇంటి కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి ఏమవును చూడం మరిశ్న నేను చూపించాయి ఈ మూడు గుంపులని కాబట్టి తీర్పు దేవుని నీతి వద్ద కాబట్టి బురల తీర్పు లేక అధ్యాయం నుంచి మనం చూస్తున్నాము దేవుని యొక్క శిక్ష ఆయన ఏ రీతిగా ఆసక్తితో శిక్షించబోతుంది మనుషులు ఎక్కడ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చూడండి తీర్పు ఇది కొత్త నిబంధనకు వస్తారేమో అనిపిస్తుంది పత్రిక ఏసుకుల గ్రంథం కాదు జకే గ్రంథం కాదు మనం కొత్త దీప్రంథం చూస్తున్నాం తీర్పుకి సంబంధించి పేతుర్ జ్ఞాపకం చేస్తుంది దాన్ని ఏమని తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది వచ్చేసింది స్టార్ట్ అయిపోయింది అందుకే నేను మీకు చెప్తా ఉన్నాను మీరు స్టార్ట్ అయిపోయినాయి ఎట్లా గుర్తుపట్టగల పేర్ జ్ఞాపకం చేసినాడు మనకి అండి వచ్చేసి నేను ఇంతకాలం ఏ చర్చ సార్ దీన్ని జ్ఞానించలేదు ఎక్కడ జ్ఞానించలేదు ఏ రికార్డింగ్ సౌండ్ ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో ఎక్కడ కనిపించవు ఇది ఎందుకంటే వాళ్ళు ఈ వాక్యం ఆరంభమైంది కానీ ముగింపు దశకు వచ్చేసింది స్టార్ట్ అయిపోయింది తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ మగు కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ వచ్చేసింది ఆరంభమైన కాలం అంటే ఆ కాలము ఆరంభం అయిపోయింది ముగింపు దశకు ఇక్కడ చాలా తీటం ఉంది ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే ఎప్పుడు చెప్తుంది పేరు రెండు వేల సంవత్సరాల ఆ స్టార్టింగ్ పాయింట్ అప్పుడు స్టార్ట్ అప్పుడు అయింది ఎండింగ్ టైం మనం వస్తాం ఇప్పుడు స్టార్టింగ్ టైం ఎప్పుడు అయిపోయింది ఎండింగ్ టైం ఇప్పుడు ఎక్కడ ఆరంభమైంది చర్చి దగ్గర ఆరంభమైంది అది మన ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన గతి ఏమవును అది ఎండింగ్ టైం ఈ వాక్యం కేవలము దేవుని బిడ్డల కొత్త సంబంధించాక క్రైస్తవులకు సంబంధించిన విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి నీతిమంతుడు భక్తిహినుడు పాపి ఈ మూడు గుంపులు మళ్ళా తిరిగి చూస్తూ ఉంటాం మనం ప్రాణంగా కష్టపడితే వీళ్ళ పరిస్థితులు ఇవే మూడు గుంపులు తెలిసే ఎనిమిదవ అధ్యాయం అంతా మనం చూస్తూ ఉంటాం ఈ మూడు గుంపులకు సంబంధించిందే దాని తర్వాతనే మనము కఠిన అధ్యాయులు అనేది మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని ఇప్పుడు మనం చూస్తాం మరో సార్ చూడెంట్ ప్రకటన గ్రంథము ఎనిమిదవ మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు ఊర్లు ఎనిమిది అదే ఆ ఎనిమిది అదే పదమూడు వచ్చిన మొదటి వచ్చిన మొదటి వచ్చినాం ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకం ముందు ఇంచుమించు అరగంట నిశ్శబ్దంగా ఉండేను కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏడవ ముద్ర ఏడవ బూర ఏడవ దూత ఏడు ఏడు ఏడు సెవెన్ సెవెన్ కాబట్టి ఏడవ ముద్ర ఏడవ బూర ఏడవ దూతకు సంబంధించిన విషయాలు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏడవ ముద్ర విప్పినప్పుడు పర్లో ఒక మంది ఉంది అంటే ఏం కార్యం కనిపిస్తలే మనకి ఏడవ ఏడవ ముద్ర విప్పినప్పుడు అదే రీతిగా ఏడవ బూర ఊదినప్పుడు కూడా మనకి ఏం కనిపించవు అక్కడ ఎండ్ అవుతుంది మనం చూస్తాం బైబిల్ లో ఏం ఏంటంటే ఆ మొదటి ఆరు బూరలకు సంబంధించిన శిక్షలన్నీ క్లోజింగ్ దశ అన్నట్టు అంటే క్లోజింగ్ టైం అంటాం ఇందాక మనం చూసినట్టు ఆరంభమై ముగింపు దశ అంటాం బైబుల్ వాక్యం అట్లా చెప్తుంది ప్రవచనం పలం రోజులు స్టార్ట్ అయ్యి మన టైంకి ఎండ్ అవుతుంది ఉదాహరణకి చేతులు యోగుల ప్రవచనం వచ్చి జ్ఞాపనం చేస్తారు యోగుల గ్రంథంలో ఎప్పుడు జరపడింది ప్రవచనం కానీ కేతుల కాలంలో స్టార్ట్ అయింది ప్రవచనం అంటే అమలు పరచబడడం ఆరంభమైంది మన టైంకి ముగిస్తుంది సీలింగ్ తో ముగిస్తుంది అన్నట్టు వర్షధార్మ అభిషేకం కేతుల కాలంలో స్టార్ట్ అయింది అంటే ఆపసగరంలో స్టార్ట్ అయింది యోగుల ప్రవచనం ఆరంభమైంది అక్కడ ప్రాక్టి అమలు పరచబడడం మన టైంకి క్లోజింగ్ అన్నట్టు ఎండింగ్ సీలింగ్ ఆఫ్ ద సెయిన్స్ అంటే దేవుని భక్తులను ముదిరించుకోవడం అన్నప్పుడు అక్కడికి క్లోజ్ అయిపోతుంది అన్నట్టు అభిషేకం అందుకే అందరూ దాని వరకు ప్రయాస్పరమనే మనం హెచ్చరిస్తా ఉంటాం హోలీ స్పరిట్ అభిషేకం మనకి చాలా అవసరం అనే విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపనం చేస్తుంది ఒకసారి ఆ సీలింగ్ అయిపోయినాక హోలీ అభిషేకం ఉండదు ఇంకా పర్షుధాత్మ అభిషేకం ఉండదు సీలింగ్ ఎందుకంటే సీల్ వాళ్ళు అండ్ చంద్ర ముడి వేయబడ్డ వారిని ఇందరికీ ఇప్పించిన వాక్యం ఒక్కసారి భద్రపరచబడ్డాక ఈ లోకంలో శ్రమలు స్టార్ట్ అయిపోతాయి ఆ నలుగురు దూతలు జగన్ చూస్తా మనం ఆ నలుగురు దూతలు విడబడతారు అప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరింటో వాళ్ళంతే లోకంలో తిరిగి ప్రటం గన్నపడికి వాళ్ళకి ఈ ఐదవ దూత ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఇప్పుడు పోండి ఆయన అధికారం దూత జీవం దేవు దేవుని ముద్రను పట్టుకొని దూత మాట్లాడితే ఆ నలుగురు దూతలు ఇంకా చెదిరిచ్చారు చెదరన్నట్టు అక్కడే ఉండిపోతున్నారు స్టేబుల్ గా దాని తర్వాత వాళ్ళకి విడుదల కల్పిస్తుందంటే ఆయన శబ్దం చేసినప్పుడు వాళ్ళలో చలనం లేదు ఫ్రీజ్ అయితే అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత వాళ్ళకి విడుదల ఇస్తున్నారు దేవుడు అప్పుడు ఇంకా శిక్ష ఆరంభం అవుతుందన్నది అయితే అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంటాడంటే అర్థం ఏంటంటే ఆరవ బూర లేదా ఆరవ ముద్ర మనం చూస్తున్నాం మరణకాండ ఆరు సర్పముల సాదృశ్యం ఐదు తేళ్ల సాదృశ్యం అని ఒకసారి చూపించిన చాలా సమస్యల క్రితం సర్ప తేళ్ల కాటు మంట కానీ సర్పము కాటు మరణం అని కూడా ఉంది వాక్యం కాబట్టి ఆరవ బూర టైంలో అందరు మరణించినాక ఏడవ ముద్రకి వచ్చినప్పుడు ఏడవ బూరకు వచ్చినప్పుడు అంత నిశ్శబ్దమే అందరూ చచ్చిపోయినాక ఏముంటుంది అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అంటే ఇంకెక్కడ కూడా శబ్దాలు లేవు ఎక్కడ కూడా పాటలు లేవు వైద్యాలు లేవు అంతా చనిపోయినాక అక్కడి నుంచి దేవుడు దేవుడు తెల్లవాళ్ళందరూ చూస్తున్నారు ఈ లోకంలో జనం అంతా మరణించినప్పుడు నిర్మానుష్యం ప్రపంచం అంతట కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది సంబంధించిన ముద్రలకు సంబంధించి చూపిస్తాడు బూరను వచ్చినప్పుడు ఏం జరగబోతుంది రెండవ వర్షం నుంచి చూపిస్తాండి అంతట నేను దేవుని గత నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని ఎంతమంది జ్ఞాపకమంది బైబుల్ ఎప్పుడైనా మనం దేవదూతలకు సంబంధించిన వాక్యాలు నేను ఎప్పుడైనా చూపించుకుంటున్నా చక్క విశుద్ధరించి మొదటి దూత పేరు ఉరియల్ రెండవ దూత పేరు రఫయల్ మూడవ దూత పేరు రఘుయేలు నాలుగవ దూత పేరు మీకాయలు ఐదవ దూత సరకుయేలు ఆరవ దూత గ్యాబ్రియేలు ఏడవ దూత రిమియల్ ఏడు దూతలు ప్రకృతి సహజంగా పాత నిబంధన కాలంలో విశాల్పలకి వాళ్ళు కనిపించి మాట్లాడడం అనేక విషయాలు బయలుపరచడం మనం చూస్తూ ఉంటాం కానీ కొత్త నిబంధనకు రోల్ ఉండదు అన్నట్టు ఎందుకంటే వీళ్ళ కాలం అయిపోయింది ఏసురావు ఈ లోకంలోకి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింటో దూతల పని అయిపోయింది ఇప్పుడు మనుషుల పని మనమే సంఘ దూతల్లాగా ఉండి మనమే ఈ బూరలు ఊదాలా ఈ హెచ్చరికలు బూరలంటే తీర్పులు ఏదైతే ఉండబోతున్నాయని నువ్వు చేసుకొని అనేకులకు ఈ బూరలు ఊది హెచ్చరించాలా ఆ ఏడు బురలకి ఏడు దూతలకి నువ్వు సాదృశ్యంగా ఉన్నట్టు ఎందుకంటే దూతలకి ఇంకా టైం పని లేదు ఇప్పుడు దూతలు వచ్చి నీకు ఏం చూపించిన అవసరం లేదు అనేసి నేను వాటిని తృణీకరిస్తున్నాను దూతలు కూడా చూపించచ్చు ఏమో చాలా మంది దేవుని భక్తులకి దూతలు కనిపించి మాట్లాడమే కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ అవన్నీ చూపించేసింది ఏంటంటే నువ్వే ఆ దూతవు సంఘ దూతవు కొన్నేళ్ళతో పాటు దూత మాట్లాడతాడు కొన్నేళ్ళి నీ నీ ప్రార్థనలు దేవుని సగీక్ష చేరినై నీ దాన ధర్మాలన్నీ చేయబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఎప్పెక్కుపోయి అక్కడ సీమోని పేతురు ఒక చర్మకారుడైన ఆయన పేరు సీమోనే అతని ఇంట్లో దిగి ఉన్నాడు అతన్ని మీ ఇంటికి రప్పించుకో ఆయన చెప్పింది విను అంటాడు నేను చెప్పాను ఇక మీదట మా టైం ఇప్పుడు పేతురు లాంటి వాళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళ మాట విని మార్చుకోండి మీ జీవితాలు కాబట్టి న్యూ టెస్టిమేట్ మా కొత్త ఇబ్బంది వచ్చేటప్పటికీ దూతలకి రోల్స్ లేవు అయిపోయినాయి వాళ్ళ టైం లేకపోతే ప్రపంచం ప్రతి ఒక్కరికి దూతలకి కనిపిస్తుంది భక్తులకి కాబట్టి ఏడు దూతలను చూచి వారికి ఏడు బూరలు ఇయ్యబడను బాగా చూసుకోండి ప్రకటన మొదటి చూసినప్పుడు దేవుని స్వరము ఎట్లా ఉందంటే బూరలు ఊదినట్లుంటే స్వరం అక్కడ జరిగిన మనం ఆయన స్వరము బూరలు ఊదినట్లు అంటే ఆ శబ్దం ఆయన నోట్ల నుంచి వచ్చే శబ్దం అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఏడు బూరలు అన్నప్పుడు దేవుని యొక్క స్వరము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏడు దూతలు దేవుని యొక్క స్వరాన్ని అనేకులకు ప్రకటిస్తుంటాడు అన్నట్టు బూరలు దానికి సంబంధించినవి హెచ్చరిక అంటే హెచ్చరిక యుద్ధం రాబోతుంది శ్రమ రాబోతుంది విశింతపడండి అని చెప్పడం వార్నింగ్ అన్నట్టు కోరిక చెప్పనట్టు మరియు మూడో వర్షంలో చిన్నగా చూపించి వాక్యాన్ని బలిస్తా సువర్ణ దూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ ద్రవ్యములు గల పోగా ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను ఆ దూత ధూపాతిని తీసుకొని బలిపీటం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమిద పడవేయబోయగా ఉరుములను ధ్వనులను మెరుపులను భూకంపంను కలిగిన నాలుగునే కదా ఉరుములు ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును భూకంపం ఒకటే ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపం అంటే అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది తీర్పు ఈ లోకానికి తీర్పు మతపరమైన జీవితానికి తీర్పు ఎట్లా స్టార్ట్ కాబోతున్నాయి కదా అక్కడ అంతటా ఏడు బూరలు పట్టుకున్న ఏడుగురు దూతలు ఊతు తక్కువ సిద్ధపడేది అయితే ఇవి కొంచెం కేర్ఫుల్ గా ఎందుకంటే ముద్రలు విప్పినప్పుడు రాయబడ్డ సూచనలు బూరలు ఊదినప్పుడు రాయ రాయబడ్డ సూచనలు కొంచెం అటు ఇటు రివర్స్ ఫార్వర్డ్ ముందుకు వెనుకలకి ఉంటాయి చూడండి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు రక్తము వడగండ్లు అగ్ని ఈ మూడు రాసుకోవాలి ఎక్కడన్నా మీరు రక్తము వడగండ్లు అగ్ని అయితే ప్రకృతి సహజంగానే ఎక్కడ ఏ ఏ బైబుల్ కాన్వెంటర్లు తీసినా ప్రకృతి సహజంగా చెప్తారు సూర్య మండలంలో రక్తాలు ఉన్నాయని రక్తం ప్రవహిస్తుందని వడగండ్లు అగ్ని పడతా ఉంటాయి వడగండ్లు పడ్డప్పుడు ఆ కిందికి వచ్చి పడ్డప్పుడు అగ్ని వస్తూ ఉంటాయి ఇవన్నీ నెరవేరుతున్నాయని చెప్తారు కానీ మనకు తెలుసువి ప్రకృతి సహజంగా అయినా ఆత్మీయంగా అవుతా ఉన్నాయి ఇవన్నీ చిహ్న పరంగా వడగండ్లు ఎవరి రక్తం వడగండ్లు ఏంది అగ్ని ఏంది కొద్ది ఎక్కడ పడుతున్నాయి భూమి పైన అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయాను చూడండి మూడో భాగం ఉండేదా దాని తర్వాత చెట్లలో మూడో భాగంను కాలిపోయాను తర్వాత పచ్చగడ్డి అంతయ్యూ కాలిపోయాను కాబట్టి మొదటి రెండు గుంపులవి ఆ మూడో భాగము చెట్ల మూడో భాగము తర్వాత పచ్చగడ్డి అంతీ కాలిపోయాను కాబట్టి మొదటి బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన అంటే మిక్స్డ్ మింగిల్డ్ అనిది ఇంగ్లీష్ లో హేల్ అండ్ ఫైర్ మింగిల్డ్ విత్ బ్లడ్ అనేది రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద అది మొదటి బూరకు తేరుతుంది అన్నట్టు తర్వాత రెండో బూర ఊదిన రెండో దూత బూర ఊదినప్పుడు చూడండి అగ్ని చేత మండిచిన్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేబడను అగ్ని ఇక్కడ కూడా ఉంది మొదటి బూరలో కూడా అగ్ని అనిపించింది మనకి ఇక్కడ కూడా అగ్ని ఉంది రెండో దూత ఊదినప్పుడు అగ్ని చేత మండిచిన్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను అందువలన ఇప్పుడు చూడండి సముద్రంలో మూడో భాగము రక్తమయ్యను సముద్రంలో మూడో భాగము రక్తమైన సముద్రంలోని ప్రాణంల జంతువులలో మూడో భాగము చచ్చను ఓడలలో మూడో భాగము నాశనమైన మూడు మూడు మూడు ఇంకా అన్ని మనల్ని వెంటాడుతూ కాబట్టి థర్టీ త్రీ పాయింట్ త్రీ థర్టీ త్రీ పాయింట్ త్రీ థర్టీ త్రీ అవన్నీ పోతూనేటు సముద్రంలో మూడో భాగము రక్తమైన కాబట్టి రక్తము కావడము గొప్ప జనం మరణానికి సాదృశ్యం అది అర్థం చేసుకోవాలి మనం దాని జంతువులు భూ జంతువులు అంటే సర్పంలో భూ జంతువులలో సర్పం కుయ్యగలదు కాబట్టి భూ జంతువుల మూడో భాగం అంటే సర్పం అన్నట్టు దాని తర్వాత ఓడల మూడో భాగం ఉన్నప్పుడు మళ్ళీ మనం అర్థం తీసుకోవాలి ఓడలు దేనికి సాదృశం గొప్ప జనానికి ఎందుకంటే ఓడలలో వర్తకం జరుగుతుంటుంది వాళ్ళ బిజినెస్ ఉంటే వాళ్ళ ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఆ అందులో కూడా మూడో భాగం నాశనం అయిపోతుంది అని చెప్తుంటే కాబట్టి అన్ని మూడు మూడు భాగాలు చేయబడుతుంది దాని తర్వాత పదవ వర్షంలో మూడవ దూత బోరు దివిటి వలే వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడో భాగం మీదను నీటి బుగ్గలం మీదను పడను కాబట్టి మళ్ళీ ఇక్కడ మూడో భాగం వచ్చింది ప్రతి దశలో మూడు ఈ గుంపులు మనకు కనిపిస్తూనే ఉంటాయి పైనుంచి ఒక నక్షత్రం పడిపోవడం ఇవన్నీ మనం ఆల్రెడీ కనీసం కాబట్టి నేను ఇప్పుడు బహు క్లుప్తంగానే చూపిస్తున్నాను ఈ నక్షత్రం సైతానికి సాదృశ్యం అని తర్వాత అవి చూపిస్తే వాక్యాల్ని ఆ నక్షత్రంలో ఒక అని పేరు అందువలన నీళ్ళలో మూడో భాగము మాచిపత్రి ఆయన నీళ్లు చేదైపోయినందున వాటి మనుషుల నేకులు చచ్చి మనుషులలో అనేకులు చచ్చరి గొప్పదన సాదృశ్యం పన్నెండవ వచనం నాలుగవ దూత బూరెదినప్పుడు ఇప్పుడు చూడండి సూర్యచంద్ర నక్షత్రములలో మూడో భాగం సూర్యుడు చంద్రుడు నక్షత్రం మూడు గుంపులై అందులో మూడో భాగము చీకటి కమిలు కమునట్లను పగటిలో మూడవ భాగము అన్ని మూడు భాగాలు కట్టేస్తూ ఎంత వెతికినా నక్షత్రములలో చీక సూర్యచంద్ర నక్షత్రంలో మూడో భాగము ము చీకటి కమ్మునట్లు పగటిలో మూడో భాగంన సూర్యుడు ప్రకాశింపకున్నట్లు రాత్రిలో మూడో భాగంన చంద్ర నక్షత్రంలో ప్రకా ప్రకాశింపకున్నట్లు వాటిలో మూడో భాగము కొట్టబడను అన్ని మూడు మూడు ముగ్గులుంటాయి తర్వాత పదమూడవ వర్షం చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది పదమూడు నేను చూడగా ఆకాశ ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబో ముగ్గురు దూతల బూరల శబ్దాలను బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప సొంత చెప్పుతో వింటుంది ఇంగ్లీష్ లో అయ్యో అయ్యో అయ్యో అని లేదు ఓ ఓ ఓ అనుంది అంటే శ్రమ శ్రమ శ్రమానుంది అదే తర్జుమాల చేయబడ్డ బలహీనతలు భూనివాసులకు శ్రమ శ్రమ శ్రమానుంది ఇంగ్లీష్ లో తెలుగులో అయ్యో అయ్యో అయ్యో భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో అంటారు మీరు జరిగిన బలహీనతలు ఇవన్నీ కాబట్టి మొదటి మూడు దూతలు కదా పర్మడు వర్షంలో ముగ్గురు దూతలు మొదటి ముగ్గురు దూతలకు సంబంధించింది అంటే ఇప్పుడు బాగా తెలుసుకుంటుంది ఆల్రెడీ మీరు కారణించడం ఇది మొదటి మూడు దూతలు తక్కిన నాలుగు దూతలు మొదటి మూడు దూతలు తక్కిన నాలుగు దూతలు ఈ మొదటి మూడు దూతల తర్వాత జరిగేదే బహు భయంకరమైన శ్రమ అనేది మనం తెలుసుకున్నట్టే వన్ టూ త్రీ ఫోర్ తర్వాత ఫైవ్ సిక్స్ కదా వన్ టూ త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెంత్ ఎప్పుడు ఫైనల్ ముగింపు ఫైనల్ దశ కాబట్టి లో అంతా సైలెన్స్ ఉంటుంది ఎప్పుడైనా గారికి అంటే ఏంటంటే అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఎవరికి ఈ శ్రమ తెలుగులో ఏమో అయ్యో అయ్యో అని ఉంది కానీ ఇక్కడ ఏమిటంటే భూనివాసులకు అని ఉంది కదా ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరు ఆకాశవాసులు భూనివాసులు ఆకాశవాసులు తప్పించుకుంటారు ఈ శ్రమలు అయ్యో అయ్యో అయ్యో శ్రమ శ్రమ శ్రమ భూనివాసులకే శ్రమ ఆకాశవాసులకు కాదు అయితే మొదటి ముగ్గురు దూతలు బూరల శబ్దంలో బట్టి ఈ పక్షిరాజు చెప్తున్నారు సరే ఇవన్నీ నేను మీకు చూపిస్తే పక్షిరాజు ఎవరు అనేది ఎవరికి ఇవన్నీ హెచ్చరికలు అన్నట్టు ఉప మన రీతిగా అర్థం చేసుకోవాలంటే కూడా మొదటి ఈ నలుగురు దూతలు ఏడవ అధ్యాయంలో చూస్తాను కదా ఏడో అధ్యాయం మొదటి నలుగురు దూతలు నలుగురు దూతలు నల్ నాలుగు బూరలకి సాదృశ్యం అంటే ఒక్కొక్క బూరగా పడుతుంది కాబట్టి ఆ నలుగురు దూతలు నాలుగు దిక్కుల నుంచి ఒక బూర రెండో బూర మూడో బూరో నాలుగో బూర ఊదినప్పుడు ఏం జరుగుతాయి తర్వాత మనం చూస్తాం అన్నట్టు కాబట్టి ప్రగత గ్రంథం పన్నెండవ అధ్యాయము పన్నెండు వర్షంలో ఒక వాక్యం దిక్కు ముగించేస్తాను ఇది ఐదో బూరకు సంబంధించింది పన్నెండవ అధ్యాయము పన్నెండు వర్షంలో దీనికి సంబంధించిన దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నేను రికార్డింగ్ చేసిన సేట్ సేట్ అండ్ నో షీ షార్ట్ టైం సైతానికి కొద్దిగానే సమయం అని ఒక అంశం మీద రికార్డింగ్స్ ఉంటాయి మన దగ్గర సెవెన్ అవర్స్ బహుశా సెవెన్ ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ లేదు అది వన్ చూడండి అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సవించుడి ఒక్క నిమిషం పరలోకమా పరలోకవాసులారా ఇంతవరకు మనం భూనివాసులకు శ్రమ అని చెప్పినాం కానీ ఇక్కడ ఏముంది పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి మీకు శ్రమ లేదు మీరు తప్పించుకున్నారు శ్రమలు తప్పించుకోమని చెప్తుంది భూమి సమగ్రమ మీకు శ్రమ ఎందుకు ఇందాక భూనివాసులకు శ్రమ ఎట్లుంటుంది అపవాది సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొక్కకు దిగొచ్చింది మీకు దిగొచ్చింది వాడు అని చెప్తుంది అన్ని మీకు వచ్చేవాళ్ళని పర్లోకమా పర్లోక నివాసులారా ఉత్సహించుడి మీరు తప్పించుకున్నారు మీరు ముద్ధించబడ్డరు చందన ముడి వేయబడ్డరు ఎస్కేప్ అయినారు మీరు శ్రమలని భూమి సముద్రమా మీకు శ్రమ ఈ భూమి సముద్రము ఉల్టా అవుతా ఒకసారి భూమి సముద్రమాంటుంది ఇంకోసారి సముద్రము భూమి అని ఉంటుంది జాగ్రత్తగా వాక్యాలు రివర్స్ అవుతా ఎందుకు వారు వీరు వీరు వారనే లేదా వారిద్దరు ఒకటి గుంపని మీకు శ్రమ కాబట్టి అపవాదికి సమయం కొంచెమే అని తెలుసుకున్నాడు వాడు అని తెలుసు బహు క్రోధం గలవాడు ఎందుకు క్రోధం చెప్పండి ఎవరని చెప్పగలరా ఎందుకంటే కోపం ఉంది వాడు లక్ష నలభై నాలుగు వేల మందిని అధ్యాయంలో స్త్రీ ఆ స్త్రీని ఆరణంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ లక్ష మందిని చంపాలని ప్రయత్నిస్తే దేవుడు చందన ముడి వేసుకున్నాడు నువ్వు ఎట్లా విమోచనం వరకు సీఎం చేసే ప్రదేశంలో ఎట్లా కాబట్టి వాళ్ళని చంపలేకపోయింది ఎందుకంటే దేవుడు వానికి అధికారం ఇవ్వలేండి ఒకటి లక్ష నాలుగు వంద నాలుగు గల మీద అందుకని వాడు ఏం చేసిండు బహు క్రోధం కలిగిన వాడే గొప్పదనం వెంటబోయండి వారిని అందరినీ చంపుతాడు వాడికి అధికారం ఇచ్చింది దేవుడు అక్కడ అదే అధ్యయంలో చూసుకున్న తర్వాత కాబట్టి ఇవి ఆరంభం టైం ఇది ఫిఫ్త్ సీఎం ఫిఫ్త్ ట్రంప్ ఏంటంటే ఐదవ బూర ఆరంభంలో స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఆరో బూరైతే మొత్తం పోతారు అందరినీ నడిపోతారు ఎటువంటి విషయాలు ప్రభు మనకి సంపూర్ణంగా నానబడండి వాళ్ళక్యంలో నాన్ స్టాప్ అద్భుతంగా చెప్పగల ఆ రోజున ధ్యానించినాం కాబట్టి ఈ రోజు ఫ్రీగా ఇట్లా ఫ్రీ ఫ్లో వెళ్ళిపోతుంది ఆ మైండ్ నుంచి గంటలు గంటలు జ్ఞానించినాం ఎన్నో ఎన్ని అవర్స్ సిక్స్ సెవెన్ అవర్స్ అవన్నీ రాసుకొని వాక్ సిద్ధపడి మనం రికార్డింగ్స్ చేసినాం అక్కడ భయం చేయాలి ఈ రోజు అందులో నానాబడ్డం కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతుంది ఆ ఉదకంలో స్నానం చేపడ్డ జీవితాలు మనకి బిల్ల స్వదకలు నిర్మలమైన దేవుని వాక్యం చేతి స్నానం చేయబడ్డ వారు మనం బాగా నానిపోయినాం కాబట్టి మనం దీన్ని చూడగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాం అట్లనే నానిపోవాలి వాక్యాలను దీర్ఘంగా అటువంటి ప్రభుత్వం మీకు కనిపించిన ప్రార్థిస్తాం పర్శుల వాళ్ళు దేవ మీకు వదనాలు ఇసేగా గొప్ప తండ్రి మీకు ఎత్తులైనా ఎక్కుతులు మన విషయాలను మీరు మాకు చెప్పినందుకు మీకు ఎంతో వదనాలు అనేక ఆ యొక్క మొదటి రెండు గుంపులు శాశ్వతంగా మూడో గుంపుని కన్నులు గాలికి చెదగొతన్నారు నలుగు దిక్కుల వారి వెంట మీ యొక్క కఠకంపై జరిగింది ప్రభావ హరిసాక్షులు అవుతారు వారి శరీరాలు వారి ఆత్మలు కాపాడబడతాను మీరు కొను పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదో వచ్చిన మీరు మక్షిమరుస్తాయి అప్రతంగా జీవించే వారి శరీరాన్ని గురించి చూడాల్సి వస్తాయి వారి ఆత్మలు కాపాడడానికి కొరకు ఊహిస్తేనే కష్టంగా బాధకరంగా ఉంది ప్రభావ మరణ కాండే అగ్ని మరియు రక్తం ఎక్కడ చూసిన ప్రతి బూరలో అగ్ని రక్తంగా అనిపిస్తుంది మాకు ప్రతి బూర ఊదినప్పుడు అగ్ని రక్ష్యంగా అనిపిస్తుంది శ్రమలు మరణం శ్రమలు పొంది మరణిస్తున్నారు మీరు మాకు ఎంతగానో శ్రమణించి మీ ప్రాణం త్యాగం చేసినారు అది జ్ఞాపకం తీసుకుంటారు మర్చిపోయిన మనుషులకి తిరిగి వచ్చినప్పుడు భూమిలో విశ్వాసం ఉండదంటున్నారు మేము ప్రయాసపడుతున్నాం మీకైలో విశ్వాసాన్ని పడపరచునుకో పుట్టించిన వాళ్ళు విశ్వాసం మనటువంటి విశ్వాస నిర్మాతాన్ని గురించి అంతవరకు సంచార చేపడం అనే సనకాయ మనకు ఏసీ కృష్ణ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం కూడా అయినందుక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ కూడా వెజిల్ వెజిడేబుల్ అందరికి బ్రదర్స్ అందరూ ప్రైజ్ లో